పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్పదేవ కృపా సత్య సంపూర్ణమైన ఏసీఆర్ రాజన్ బ్రదర్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం నాయన మరి తండ్రి ప్రభ భయంకరమైనటువంటి స్థితిలో ప్రభా మరి హాస్పిటల్లో కొట్టుబెట్టాడుతున్నాడు తండ్రి మీద బిడ్డను ముట్టండి నా తండ్రి డాక్టర్స్ చేతులు ఎత్తేసినా కూడా ప్రభ నా తండ్రి మీరు మీ గాయపడిన హస్తంను ముట్టి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆ ఇన్ఫెక్షన్ పాయిజన్ ఎంత దూరం ఎన్ని అవయవాలను ఇన్ఫెక్ట్ చేసిందో మాకు తెలియదు కానీ నడినెత్తి నుంచి హరికాల వరకు ప్రతి నరమును కీలును ప్రభా వెంట్రుకల నుంచి గోర్ల వరకు ప్రభ ప్రతి విధమైన సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకు వేసు నామంలో కలుగును గాక ప్రతి విధమైన బంధకాల నుంచి ఆ బిడ్డలో ప్రభన మార్పును కలుగ చేయండి ప్రభా సైతాన్ శక్తులని అంధకార మంత్ర శక్తులను బంధిస్తున్న ఆ కుటుంబంలో నా తండ్రి వదిన సమాధానం సఖ్యత కలుగును గాక ఆ బిడ్డ జీవితంలో ప్రభు మరి ఏమి పోరాటం చేసి అలసిపోయిండో ప్రభన ఈ నిర్ణయం తీసుకున్నాడు కనుక ప్రభ నతండ్రి బిడ్డ మీరు ముట్టండి కనికరించండి నాయన నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభ నా తండ్రి కృప సమస్తంను నా జరిగించును అవిడ జీవిత జీవితంలో గొప్ప కార్యం జరిగించండి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రతి విధమైన ఆటంకంను కొట్టివేసి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుటకు సహాయం చేయండి ఏసినదండి దృష్టిని దూరపరచండి నాయన మంత్ర చీకటి శక్తులు ఏసు శక్తిగల నామల కాలిపోను కాక ఏసీ అయినటువంటి నీ యొక్క జ్ఞాపకం చేసుకోండి కుటుంబం తిరిగి కట్టమని నా ప్రభావం అదండి ఉజ్జీవపరచమని ప్రభావ చల్లారిపోయిన సేవా జీవితం తిరిగి ప్రభావం అదే పునరుజ్జీవం చేయమని ప్రార్థిస్తున్నాం నాయనండి అవయవములలో ఏవేవి చచ్చు ప్రతి దాంట్లో మీ యొక్క పోసి ంచమని ఆ బిడను ప్రభ క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి నడిపించమని నా తండ్రి ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానం కలగ చేయమని నా దేవా ఎస్ఐన్ అతన్ని ప్రార్థిస్తున్నాం నాయన అతని మరి సైతాను ఎన్ని విధాలుగా శోధించినా కూడా ప్రభ అతని ఆ బిడ ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోకుండా మీరే నతని భద్రపరచండి దూతల కాపుదలతో నడిపించండి అతనికి సరైన విధంగా ప్రభ అతని బిడ్డ జీవితం మీరు నిలబెట్టండి మీరు కట్టిన జీవితంలో ప్రభ మీరే నిలబెట్టి నడిపించమని ఏస్ఐఎస్ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అందరికీ మనము చిన్న ప్రార్థన చేసుకున్నాము వాక్యంలో వెళ్లే ముందు అదే లియాసు ప్రభా నీకే వన్నా లేప్రభ ఈ వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోండి వేసుప్రభా మా వాక్యం చెప్తుండగా వేసుప్రభ మా వాక్యం విన్న వారు వేస్తు ప్రభా వాళ్ళ జీవితాలు వేస్తు ప్రభావ విశ్వాసం బలపడాలా మళ్ళీ వాళ్ళ జీవితాలు వేసుకున్న అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళు చేయాలా అలాంటి గొప్ప విజయము మాకు గాని ఇక్కడ ఉన్న ప్రతి స్కైప్ కాల్ ఉన్న ప్రతి బిడ్డకు కానీ మీరు తోడు నడిపించి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఏ సూక్రిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తల్లి అది ఎల్లుయ్యా అందరికీ ప్రేస్తాడు ఇప్పుడు మనం రాజ్య గురించి కాల్ ప్రార్థన చేసాం కదా అందరికీ ముఖ్యంగా నా వాయిస్ అయితే వినిపిస్తుందని అందరికీ అన్న వినబడుతుంది క్లియర్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే దీపం చెప్తా రాజేంద్ర అతను వీడియో నాకు ఎక్కడికి వచ్చిందనమాట ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది అది మందు తాగేసిండు లైవ్ గా చెప్తున్నాను మందు తాగేస్తున్నా నేను చెప్తాను విరక్తి పుట్టిందంటే చాలా బాధ అనిపించింది ఎందుకు విరక్తి పుట్టింది అసలు జీవితం మీద విరక్తి ఎందుకు వచ్చింది ఆయనకి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాడు అయినా విరక్తి పుట్టిందంటే నాకు చాలా బాధ అనిపించింది అదే ఆ బ్రదర్ నేను ఎప్పుడో దేవుని మార్గంలోకి వెళ్తున్నాడు ఎందుకు ఇట్లా విరక్తి పుట్టింది నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది అనమాట అది ఈ రోజు నేను మీ మధ్యలో నేను చెప్పాలనుకుంటున్నాను ఆ వాక్యం ఏంటంటే మొదటి వ్యూహాను పదిహేను అధ్యాయము మొదటి వ్యూహాను పదిహేను అధ్యాయము సారీ యోహాను పదిహేనో అధ్యాయం ఓన్లీ యోహాను పదిహేనో అధ్యాయము మొదటి వచనం రవి బ్రదర్ చదువుతారా బ్రదర్ రవి బ్రదర్ యోహాను పదిహేనో అధ్యాయము మొదటి వచనం అందరు తీస్తే ఒకసారి చూస్తుందా రవి బ్రదర్ చదువుతున్నాడు యోహన్సు వార్త పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము వచ్చిన నేను నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచిండు మీయందు నేను నిలిచియుందును తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే గాని తానంతటా తాను ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు హెల్ రైట్ బ్రదర్ అక్కడ ఆపేయండి ఒకసారి ఆపేయండి అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అదిలు అక్కడ దేవుడు స్పష్టంగా వాక్యం చెప్తుడు నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయ అంటే దేవుడు ఒక ద్రాక్ష వల్ల అంట ఏహో ఈ దేవుడు తండ్రి తనకు ఒక ఆ తీగలెవరు మనం అంట మీకు అందరికీ అర్థమవుతుంది కదా ఈ తీగలం మనం ఆయన ఆ చెట్టుకి మనం ఒక తీగల్లా అంటున్నాం ఒకవేళ ఆయన పోలికగా ఆయన చెప్పినట్టు మనం నడవకుంటే ఏమవుతుందంటే ఆ తీగని దేవుడు కట్ చేసేస్తాడు ఏం చేస్తారు దేవుడు ఆ తీగని సింపుల్ గా ఇక్కడ చెప్తున్నా అనమాట ఆ తీగని ఇక్కడ దేవుడు కట్ చేస్తా అంటున్నాడు అయితే దేవుడు అక్కడ ఆ తీగను కట్ చేస్తా అంటున్నాడు ఒకవేళ అందులో మంచి తీగలు ఉంటే ఏం చేస్తారంట దేవుడు ఆ మంచి తీగలతో పాటు కొన్ని తీగలు చెడ్డే ఉంటే దాన్ని కట్ చేస్తా అంటారు అది ఇక్కడ ఒకటి నాకు గమనించింది అనమాట మేము స్కూల్లో చదివేటప్పుడు మా టీచర్ అంటుండే అనమాట అరే నువ్వు బాగా చదువుతావా వాళ్ళతో నిర్గకరా అంటుండే అయితే ఈ వాక్యం నాకు అట్లా గుర్తుకొస్తుంది అనమాట ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీతి నిజాయితీ ఏ జీవిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నువ్వు చడిపోతావో వాళ్ళని దేవుడు కట్ చేస్తా అంటున్నాడు అది లూయ్యా అయితే నాకు ఈ వాక్యం ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఆ బ్రదర్ ఈ వాక్యం చదవలేదా ఒక ఆలోచన వచ్చింది నాకు ఆ బ్రదర్ ఎందుకు ఈ వాక్యం చదవలేదా ఆ ఈ బ్రదర్ ఈ ద్రాక్ష దేవుని ఒక చెట్టు తీగల్లో లేడా అతను దేవుడు అతను కట్ చేసిడా అని ఒక గుర్తుకొచ్చింది నాకు అరే ఒకసారి మూడో వచనం చదవరా మూడవ వచ్చిన నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఎందును ఇకే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అసలు ఎప్పుడైతే మీరు దేవుని జరిగిపోతారో ఒక సైతాన్నిపై ఏడు సైతాన్లు వస్తాయన్నమాట ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో ఉంటారో ఒక ఏడు సైతాన్ని కాదు మొత్తం సేనని మీరు నిలబెడతారనమాట అయితే నేను ఒక చిన్న సాక్ష్యం మీతో చెప్పాలనుకుంటున్నాను అనమాట ఇది నా జీవితంలో జరిగింది ఇది నేను ఆ బధం చెప్తలేను ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ జన్యు ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో ఉన్నా కానీ ఈ అంత దేవుని ప్రేమని దేవుని ఒక వాక్యాన్ని అర్థం చేసుకునేది కానీ ప్రార్థన చేయడము ఒక నా నా దేవుడు నిజమైన దేవుడు వేస్తామని ఒక మనసులో నాకు ఉండే అయితే దేవుణ్ణి నమ్మడంలో రెండు లాజిక్స్ ఉంటాయి దేవుణ్ణి ప్రేమించడము ప్రార్థన చేయడము ఇది ఒకటే ఇది ఒక లాజిక్ రెండో లాజిక్ ఏంటంటే రెండో లాజిక్ ఏంటంటే ఆ ఇప్పుడు మీరు దేవుల్లో ఉన్నారు ప్రార్థన చేస్తారు పొద్దున్న లేస్తారు కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు ఇది ఫస్ట్ లాజిక్ మీరు పనిచేస్తారు దేవుడు అక్కడ దీవిస్తున్నాడు ఇది కూడా ఫస్ట్ లాజిక్ అనే మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తారు దేవుడు మీ పిల్లలను మంచిగా చూసుకున్నాడు ఇది కూడా ఫస్ట్ లాజిక్ అయినా వస్తుంది రెండో లాజిక్ అది నేను తెలుసుకున్నా ఏంది ఇప్పుడు ఉన్నారు సపోజ్ నేనే ఉన్నా పక్కనని పోయినా రవి బ్రదర్ దీప బ్రదర్ సిస్టర్ నేను పోయినా సిస్టర్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది నాకు మీరు ప్రార్థన చేయండి మా ఇంట్లో చాలా భయంకర పరిస్థితి ఉంది అది నేను మీకు చెప్పినది అనుకోండి మీరు ఒకవేళ నా గురించి ప్రార్థన చేసినప్పుడు నాకున్న బాధ వెళ్ళిపోతుందా అనే ఆలోచన నాకు వచ్చింది అనమాట మీరు సపోజ్ మీరు కానీ నేను కానీ ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళ సమస్య గురించి మిమ్మల్ని ప్రార్థన చేస్తే ఆ సమస్య వెళ్ళిపోతుందా అందుక ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను గుర్తుపడుతున్నాను అనమాట ఎందుకు పోతుందని మీరు అనొచ్చు కానీ అక్కడ భయంకరమైన సైతాన్ని ఉంటే పోతుందా ఆ సైతాన్ని ఎదిరించే శక్తి నీకుంటే అది అయితే నా జీవితం ఏం జరిగిందంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా యథార్థంగా నా పని నేను చేసుకుంటున్నా నేను నా కుటుంబము నేను అందరం హ్యాపీగానే ఉన్నాం కానీ నేను రెండోది ఏం గమనించానంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక చోటు తెలియనమాట మేమందరం ఇది నా జీవితంలో జరిగిందనమాట అంటే ఇది ఎందుకు జరిగింది దీనివల్ల నేను ఏం తెలుసుకున్నానంటే దేవుణంలో నార్మల్గా ఉంటే సరిపోదు దేవుల్లో నార్మల్గా ఉంటే అంటే ముఖ్యంగా నా విషయం చెప్తున్నాను మీ అందరి గురించి చెప్తున్నాను మీరు అందరూ ప్రార్థనలో దేవుని శక్తిలో బాగున్నారు తెలుసు అంటే నేను చెప్పదలుచుకు నా విషయాలు కొన్ని మీకు చెప్తున్నాను అనమాట మెసేజ్ దేవుల్లో మనం ప్రార్థన చేసుకుంటాం మన కుటుంబంతో ఉంటే సరిపోతుంది కానీ కొన్ని భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఇది సరిపోదనమాట నేను చెప్పాల్సిన సాక్ష్యం ఇదే నేను చెప్పాల్సిన ఒక నా జీవితంలో జరిగిన సంఘటన ఇదే నేను మా ఫ్రెండ్స్ అందరం గలుచుకొని ఆ రాజమండ్రికి వెళ్ళిన అనమాట రాజమండ్రి నుండి ఒక బోట్ తీసుకొని ఆ బోట్ నుండి ఇంకొక కొద్ది ఊరికి వెళ్ళాలన్నమాట అదంతా టోటల్ ట్రైబల్స్ ఏరియా అంటే ఫారెస్ట్ ఏరియా అంత అడవి ఆ ప్రాంతంలోకి వెళ్దాలన్నమాట ఇక మా ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు కొద్దిగా ఎంజాయ్ అంటే నేను మందు తాగా నేను తాగాను మా ఫ్రెండ్స్ కూడా మందు తాగరు ఏదో హ్యాపీగా మాట్లాడుకుంటా ఆ వాతావరణం చూసి ఎంజాయ్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ దాకా బాగుంది అక్కడ మేమేం చేస్తామంటే ఒక రోజు రాత్రి అక్కడ మేము స్టే చేయాలన్నమాట అంత అడివి మధ్యలో ఒక కొద్ది షెట్స్ ఉంటాయి అనమాట అక్కడ స్టే చేయాలన్నమాట అయితే అక్కడ స్టే చేస్తాము నేను ప్రార్థన చేసుకుంటాం నార్మల్గా రాత్రి కూడా ప్రార్థన చేసుకుంటాం కదా మనము అంటే నేను ప్రార్థన చేసుకుంటా దేవా రాత్రి అంతా కాపాడుదేవా దినమంతా కాపాడినావు రాత్రి అంతా కాపాడుదేవా అని ప్రార్థన చేసుకొని బాగుంటుంటాం అయితే అక్కడ దేవుడు రాత్రి అంతా కాపాడేసి ఉన్నాను ఓకే అక్కడికి బాగా అక్కడ ఓకే బాగానే ఉంది పొద్దున్న లేసిన తర్వాత ఒక పిల్లుడు వచ్చి దగ్గర ఆ పిల్లుడు వచ్చేసి అన్నా ఏంటన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను చూసినా నేను కూడా దేవుడు నమ్ముకున్నా అన్నాడు అరే అవునారా ఇక్కడ అవునన్నా ఇక్కడ అంతా ట్రైబల్స్ ను అంతా దేవుణ్ణి నమ్ముకున్నామన్నా అని చెప్పాడు సరే సరే అన్న మీరు ఒక పని చేయండి పొద్దున్న ఆరవుతుంది కదా మనం మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తా అక్కడికి వెళ్దాం మనము అక్కడ మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నా అన్నాడు సరే కదా మీరు చెప్తున్నదని చెప్పేసి మనం ఫ్రెండ్స్ అందరము మంచిగా పొద్దున్నేసి ఫ్రెష్ అప్ టిఫిన్ తినేసి అక్కడ పొద్దునే టిఫిన్ ఉంటుందన్నమాట టిఫిన్ తినేసి మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయాం అనమాట దాదాపు త్రీ కిలోమీటర్స్ దూరం వెళ్ళినాం అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా వెళ్తుంటుంది నా ఆత్మ ఏమంటుందంటే నువ్వు అక్కడ పోకు అంటుంది నా ఆత్మ ఏమంటుందంటే నువ్వు అక్కడ పోకు అంటుంది కానీ నేను ఏమంటున్నాంటే నేను నా దగ్గర నిజమైన దేవుడు ఉన్నాడు అని అంటున్నా అయితే నా ఆత్మ ఏమంటుందంటే నా శరీరం ఏమంటుంటే ఏ పో ఎంజాయ్ చేయి మళ్ళీ ఎప్పుడు నువ్వు అంటుంది అయితే నా ఆత్మ ఏమంటుందంటే నా శరీరాన్ని ఏ ఈ వాటితో నేను ఫైట్ చేయదా నా శరీరంతో అంటున్నాను నా ఆత్మ అయితే శరీరం ఏమంటుంది ఏ వాటితో ఏది ఫైట్ చేసేది ఆ వాటి ప్లేస్లో వాటి ఉంటే అవి ఏం కాదు అక్కడ ఏం లేవు అంతా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తుంటుంది అయితే దాదాపు వన్ కిలోమీటర్ దాటిన తర్వాత నాకు మొత్తం నా బాడీలో మొత్తం నా బాడీ మొత్తము నా బ్లడ్ కూడా నాతో మాట్లాడుతుంది నువ్వు పోకు నువ్వు పోకు నువ్వు పోకని అయ్యా ఏంది ఇట్లెందుకు అవుతుంది ఒక లాంటి సెన్స్ నాకు చెప్తున్నా అనమాట నువ్వు పోవద్దు నువ్వు పోవద్దు చోటికని ఇక నా ఫ్రెండ్స్కి నేనే వాళ్ళకి రెచ్చగొట్టినా అది ఇట్లా ఉందని తప్పుదామని ఒకవేళ నేను వద్దానది అనుకోండి బాగుండదు ఆ టైంలో అరే ఏం చేయాలా ఏం చేయాలా అక్కడ నాకు ఫైట్ అయిపోయింది నా శరీరం మాటినారా ఆత్మ మాటినాలని అది చాలా భయంకర ఫైట్ ఉంది ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట దేవా నేను ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు నా ఆత్మ పోవద్దు అంటుంది నేను ఏం చేయాల దేవాన్ని నేను ప్రార్థన చేస్తున్నాడు ఆ సమయంలో దేవుడు అయితే అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతుందంటే ఒక ఒక రకమైన మాట మాట్లాడుతుడు ఒక రకమైన మాట ఆ మాట నాకు అర్థమైతే ఆయన మాట్లాడే మాట నాకు అర్థమవుతలేదు అరే ఇదేంటబ్బ నా ఆత్మ మాట్లాడుతుంది ఆయనతోని ఎవరితోని ఏ స్ప్రోత్వం మాట్లాడుతుంది కానీ నాకు అర్థమైతే ఆ కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు ఆ కన్ఫ్యూజింగ్ లో ఏమైపోయిందంటే నేను ఆ చోటికి వెళ్ళిపోయినా ఆ చోటికి వెళ్ళిపోయినా నాకు అర్థమైపోయింది అరే చోటులో భయంకరమైన ఉంటాయి అనేసి అర్థమైపోయింది నాకు అయితే నేనేం చేసినా మా ఫ్రెండ్స్తో చెప్పినా మీరు అందరూ వెళ్ళి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ అనమాట వాటర్ పడుతుంటాయి అనమాట మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటారా నేను వచ్చేస్తా అని చెప్పిన అంతే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు నేను అక్కడ ఒక ఆ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అయ్యో దేవా నేను ఇక్కడికి వచ్చేసినా ఇక్కడికి వచ్చేసినా నా ఆత్మ వద్దానని వచ్చేసిన దేవా నేను ఏం చేయాలా దేవా అనేసి నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే నేను అదలు ఏసు వర్షిప్ స్టార్ట్ చేసినానో ఒక దయ్యం వచ్చేసింది నా దగ్గరికి ఇది నేను చెప్పేది నిజం అనమాట నా జీవితంలో జరిగింది ఒక దయ్యం నా దగ్గరకు వచ్చేసి నా షోడర్ మీద కూర్చుంది ఎక్కి నా షోల్డర్ ఎక్కి కూర్చొని ఇక చెప్తే నమ్మరు నా ముక్కు నా ముక్కు నా ముక్కును గొరికేస్తుంది నేను అలాగే వర్షిప్ చేస్తున్నా వర్షిప్ చేస్తున్నా వర్షిప్ చేస్తున్నా భాషలు పాడేస్తున్నా ఇంకో సైతాన్ని వచ్చేసింది ఇంకో సైతాన్ని వచ్చేసి సైతాన్ దాదాపు ఎన్నో రకాల సైతం ఉన్నాయి ఇంకో సైతం నా నోట్లో దూరిపోయింది ఇంకొక సైతాన్ని వచ్చేసి నా కాలు చేతులు పడుకున్నాయి దాదాపు నాకు లేదా ఒక ఏడు సైతాన్ని నాకు పట్టేస్తాయి అయితే నేను ఉన్న వాతావరణము దాదాపు మేము ఉన్న వాతావరణము నన్ను అడుగుతే ఆ వాతావరణము ఒక ఏడు నుండి వెయ్యి గజాలు ఉంటుంది మేము ఉన్న వాతావరణము ఆ ఏడు నుండి వెయ్యి గజాలు నేను ఉన్న వాతావరణము మొత్తం బ్లాక్ అయిపోయింది ఎక్కడైతే నేను వేరే దగ్గర చూస్తున్నాడో అక్కడ బాగా వెళ్తూరు నెండు ఉంది నేను ఉన్న వాతావరణం బ్లాక్ అయిపోయింది మొత్తం బ్లాక్ ఎట్లా అంటే కొంతసేపు అయితే ఒక భయంకరంగా వర్షం పడుతున్న పరిస్థితి అయిపోయింది అప్పుడు నేను ఎంత వర్షిప్ చేస్తున్నా అవుతలేదు ఇక ఏం చే ఏం అర్థమవుతలేదు మొత్తం నా ఫేస్ నేను మొత్తం బ్లాక్ అయిపోయింది అయితే కాలు ఇట్లా కాలు ఇట్లా ఇట్లా కాలు ఇట్లా ఏంటంటే నా గాలి ఇట్లా పుషించనికి అవతలేదనమాట ఇట్లా తీయనికి నిలబడనికి కూర్చొని అవతలేదు నా కాలు అయితే అప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తున్నా దేవా దేవా నన్ను క్షమించి నేను అనుకోకుండా ఇక్కడ నన్ను క్షమించు దేవా నన్ను క్షమించదేవా అంటే అక్కడ దాదాపు దాదాపు మీరు చెప్తే నమ్మరు ఎన్నో సైతాన్లు వచ్చేసింది నా దగ్గరికి ఇంకొక సైతాన్ వచ్చేసి నా కాలు బట్టేసుకొని ఒక పెద్ద రాయి నా కాలం మీద పడిపోయింది పెద్ద రాయి అది అక్కడికిన పట్టుదో కూడా నాకు తెలియదు నా నా కాల మీద రాయి పడిపోయి నా గోరంతా ఊరిసిపోయి భయంగా రక్పం ఆడుతుంది ఇక మా ఫ్రెండ్స్ ఉరుకొచ్చేసింది నా దగ్గరికి వచ్చేసి ఏంది రా ఏమైందిరా నీ ఫేస్ ఏంది అట్లయిపోయింది ఇప్పుడుదాకా మంచిగా ఉన్న ఇప్పుడే నీ ఫేస్ అంతా గుడ్జ్జుకపోయింది అసలు ఏమైంది నీకు అందరూ ఏ ఏం మీరు వెళ్ళండి ఇది నా కాలకు దెబ్బ తరిగిన సరే సరే మేము నీ కాలకి ఒక బట్టతో మేమని కడతామంటే ఏం కదా నేను చూసుకుంటా నేను చూసుకుంటా అంటే వాళ్ళు ఎందుకింతనూ మమ్మల్ని ముందుకేస్తున్నావు అసలు ఏం జరిగింది చెప్పు అంటే కూడా నేను అర్థమవుతుంది నాకు సరే అని చెప్పేసి వాళ్ళు నాకు ఆ కాలకున్న గోరుని తీసేసి ఆ బ్లడ్ దగ్గర గట్టిగా వాళ్ళ కడిచిప్తో కట్టేసిన అనమాట కట్టేసిన తర్వాత అదే మనం వెళ్ళిపోదాం రా అన్నారు లేదు లేదు మీరు కొంతసేపు పోయి ఆడుకోండి ఇప్పుడు నాకైతే నొప్పి తగ్గింది నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పిన అయితే వాళ్ళు ఏం చేశారు కొద్దిగా అక్కడికి వెళ్ళి అప్పుడు సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో పెట్టడం ఆ టైం అనమాట అది అయితే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుతుంటే ఆ పిల్లని నేను పిలిచినా అరే బాబు ఇక్కడ రారానా అంటే వచ్చింది వాడు అరేంంద్రా ఈ చోటు ఏంద్రా ఇక్కడ తీసుకొచ్చినారు ఆ మమ్మల్ని అన్నా అరే ఎందుకన్నా అట్లా ఎందుకంటున్నావు అన్నా అంటే లేదరా నేను నిన్ను అడుగుతున్నా ఈ చోటు ఏంద్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న అయితే వాడు ఏమన్నాడంటే నాతోని అన్న ఈ చోటు ఏంటంటే అక్కడ అసలు ఈ చోటికి మీలాంటారా నేను తీసుకురాను మేము ఎవరు తీసుకురాం ఇక్కడికి ఏదో నువ్వు మంచిగా కదా ఇక్కడ ఎంజాయ్ చేస్తామని తెచ్చినా అన్న కానీ ఇక్కడికి అప్పుడప్పుడు విఐపీస్ వచ్చి ఇక్కడ మంత్ర విఏపీస్ వచ్చి వాళ్ళ మంత్రగాన్ని తీసుకొచ్చి ఇక్కడ మంత్రాలు చేస్తారని నానడు అప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట అరే ఇంత భయంకర ఫైతాన్ని ఉన్నాయా అనేసి అయితే అవి అంటే నన్ను బోనిస్తలేవు అప్పుడు నాకు అనిపించింది అరే ఏంటి నేను ఇంత వర్షిప్ చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా అవి నాకు భయపడతలేవు అని అప్పుడు అది అనిపించిందట అయితే అది అసలు పోలిస్తలేవు నన్ను అది వాళ్ళు వాళ్ళ తీర్మానించుకున్నమాట నా ప్రాణము తీసేసుకున్నామని డిసైడ్ అయిపోయినాయి అప్పుడే అయితే ఎంత భయంకర పరిస్థితి అంటే నా ఒక మనిషికి ఫీవర్ వస్తున్నప్పుడు వర్షం నానేసి ఆ దినమంతా ఏం తినకుండా తన్నొప్పితో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి జ్వరం వచ్చింది అవన్నీ నాకు వచ్చేసినాయి అనమాట మొత్తం సిమ్టమ్స్ నాకు వచ్చేస్తే మీరు చెప్తున్నాం మరి ఎంత వడిషిప్ చేసినా ఎంత చేసినా అవి పోతలేవు అయితే అవి అవి నీ వడిషిప్కి నీ ప్రార్థనకి మేము అసలు బోము మాకు అవి ఏం చేయలేవు అంటే అంటే కూడా చాలా రకాలు ఉన్నాయి మీరు అనుకుంటారు కానీ నేను చూసిన సైతాన్లు ఎంత డేంజర్ సైతాన్లు అంటే అంత డేంజర్స్ అవుతాం అదే నేను దేవుని ఒకటే ప్రార్థన చేసినప్పుడు దేవా ఆ రోజు యువన చాప గర్భం నుండి ప్రార్థన చేసేడు ఈ రోజు నా పరిస్థితి అదే ఉంది అందులో నేను ఏమంటున్నా దేవా నాకు దాన్ని పోరాడే శక్తి నాకు సరిపోతలేదు నీ చిత్తం ఉంటే నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళు దేవ నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళు నేను నిజం చెప్తున్నాను నేను ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలా దేవా ఒకవేళ నేను నేను తెలిసి తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించి దేవా అనేసి నేను పడిపోయినా పడిపోగానే అప్పుడే మళ్ళా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను లేపరమాట అక్కడ ఫోన్ నుండేది ఏముండదు అక్కడ అయితే ఇంకో పిల్లడు మా ఇంప్రైన్ వచ్చిన పిల్లోడు ఫాస్ట్గా ఉరికి త్రీ కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఒక భయంకరమైన బండి అనమాట దానికి బ్రేకులు ఉండే ఏముండే ఆ బండి తీసుకెళ్ళి ఆ బండిని నన్ను గూర్చోబెడితే అసలు నా కూర్చొని కూడా వస్తారు అసలు పడిపోతున్నా అనమాట అయితే ఇంకో ఫ్రెండ్స్ కూర్చున్నామంటే బండి కూడా సరిపోదు అయితే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే గట్టిగా పిల్లోని చేతులు పట్టుకున్నట్టు పట్టేసి ఇంకో ఫ్రెండ్స్ వెనుక కూర్చొని గట్టిగా పట్టుకొని నాకు వాళ్ళు అక్కడ అక్కడ తీసుకొచ్చేసారు ఇక్కడ మేము ఉండే గుడిసె దగ్గర తీసుకొచ్చేసేది ఇక నాకు ఏం అర్థమైతే లేదు ఒకటే ఉన్నది అవి నన్ను బాగా పట్టి బిడిచి చేస్తున్నాయి గొంతు బీసుకుతున్నాయి భయంకరమైన జ్వరం మీరు చెప్తే నమ్మరు నా ఫీవర్ వచ్చేసి వన్ ఫీవర్ ఇక రాగానే కూర్చున్నా కూర్చున్నా అదొలియా అదలియా ఇసుప్రభా ఇసుప్రభా అంటున్నాం నా ఫ్రెండ్స్ నా బాధ భరించక నాతో పాటు ఆ బోట్లని వచ్చేసారు ఇంటికి వచ్చేస్తే నా ఫాస్ట్ గా మేము భద్రాచలంకి బస్సులో బోటు అడ్డు దగ్గరకు తీసుకొచ్చింది అడ్డు నుండి బస్సు ఎక్కి బస్సు నుండి భద్రాచలకి వచ్చేసి ఇక మేము ఫాస్ట్ గా హైదరాబాద్కి వచ్చేసాం ఇక నేను కోటిలో దిగేసి ఒక ఆటోమేట ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసి ఇక మా అమ్మ కొడితే మా మమ్మీ తలుపు తీసేది ఏమైంది అంటే ఏం లేదు అమ్మాయి ఇట్లా పోయినాం కదా పొద్దున దాదాపు మేము ఇంటికి వచ్చేసరికి పొద్దున నాలుగు అయిపోయేది ఇక నేను నాలుగు గంటలకి నా బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకున్నాం పడుకున్న అయితే మొత్తం సైతాల్లో మా ఇంటి మీదకి ఎక్కి దొంగుతున్నాయి మాది అపార్ట్మెంట్ అనమాట ఎట్లా దుంకుతుందంటే ఒక ఏనుగు స్లాబ్ మీద అంటే మన టెర్రస్ మీద మన మెడ మీద అంటే మన ఇంటి పైన ఒక ఏనుగులు దుంకుతుంటే ఎట్లా సౌండ్ వస్తాయో ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కేవలం నా బెడ్రూమ్ వస్తుంది ఎవరి బెడ్రూమ్లోకి వస్తలేదు కానీ ఆ సౌండ్ గుర్తుపట్టింది మా అమ్మ మా వదిన భయంకర సౌండ్ వస్తుంది అది ఎట్లా అంటే నేను ఎంత వర్షిప్ చేస్తున్నా సౌండ్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అది నా మంచం పట్టి గుంజుతుంది అది గుంజుతుంది ఇది గుంజుతుంది ఇక నేను లాస్ట్కి దేవుని ప్రార్థన చేసి పడుకున్నా పడుకున్న తర్వాత మా అమ్మ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు అవి ఎన్ని సైతంలో నాకే తెలుసు దాదాపు ఆ సైతంలో నుండి పన్నెండు నుండి వచ్చి అక్కడ పట్టినప్పుడు ఒక ఏడు ఎనిమిది నుండే మా ఇంటికి వచ్చినప్పుడు మొత్తం గ్యాంగ్్యాంగ్ వచ్చేసింది వాటితో పాటు ఇంకా లోకల్ కూడా వచ్చేసింది అంటే అవి వీటికి హెడ్ అనమాట అవి నాతో వచ్చిన పాట నేను చెప్పేది ఏదో మీకు ఒక రాఖ అనిపిస్తుంది కానీ నేను మీకు రియాలిటీ చెప్తున్నాను అదే నా వాయిస్ అయితే అందరికీ వినిపిస్తుంది కదా అక్కడ ఉన్న సైతాన్లు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైతాన్ ఎక్కడ వచ్చినా వాటిని చూసి హైదరాబాద్ పెద్ద పెద్ద సైతాన్లు వాటి పేరు వచ్చి వాటికి తాగిలబడుతున్నాయి అన్నమాట వాటికి ఒక పెద్ద గురువు లాగా వాటికి భయపడుతున్నాయి లోకల్వి ఎక్కడైతే మా మన ఏరియా చుట్టూ ఉంటాయో రామనగర్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ అవి మా ఇంటికి ఇక నేను చాలా బాధపడుతున్నా చాలా బాధపడుతున్నా అయితే మేము అన్ని తలుపులు బంద్ చేసినానమాట మా ఇంట్లో అంటే మేము నైట్ అయితే కిడికిలు తలుపులు బంద్ చేస్తాము అయితే మీరు చెప్తున్నా ఆ ఈ సైతాలు అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే మా ఇంటికి మా వాష్రూమ్ లో వస్తుంది మా వాష్రూమ్ నుండి డైరెక్ట్ డోర్ తీసుకొని నా బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నాయి లైన్గా వచ్చి వచ్చి వచ్చి మా హాల్ నిండిపోయింది ఇక నాకు అప్పుడు దేవాలు నువ్వే నన్ను రక్షించు దేవా వెళ్ళి అవెలి స్తోత్రం స్తోత్రం స్థోత్రం అప్పుడు మా అమ్మ వచ్చి నా తల మీద ప్రార్థన చేసిందో అతం నాకప్పుడు నిద్ర వచ్చేసింది ఇక పనుకున్న తర్వాత ఇక మళ్ళా టూ పన్నెండు గంటలకు మా అమ్మ వచ్చి తలుపు కొట్టింది ఏమేది బాబు ఏమైందంటే ఏం లేదమ్మా ఇట్లా ఫ్రెండ్స్ ఎమ్మెడు పోయినాము బాగా అలిసిపోయినాము అక్కడ బాగా వడిషామా నానినా అందులో నాకు జ్వరం వచ్చేసి మా అమ్మతో చెప్పలేదు కానీ మా అమ్మ ఏమన్నాదంట ఆ తర్వాత కాదు బాబు నువ్వు అది అబదం అన్నది ఏ లేదమ్మా నేను ఫ్రెండ్స్తో పోయినాము అక్కడ బాగా వర్షాము మేము పోయిన చోట మూడు రోజులు వర్షామమ్మా ఆ వర్షంలో మేము కొద్దిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగినాము అందులో నాకు జ్వరం లేదు నీ ముఖం కూడా ఒక లక్కం అవునమ్మా నాకు కొద్దిగా అక్కడ వాతావరణం పడలేదు అందువచ్చి నా ఫేస్ బ్లాక్ అయిపోయింది నాకు కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అందువచ్చి కొద్దిగా నువ్వు నాకు ఏం వద్దు పుట్టి నేను రసబంధం నా నోరు కొద్దిగా చేదుగుందన్న సరే మా అమ్మ రసంధం తీసుకొచ్చి పెట్టింది ఆ రసంబంధం తిన్న మా అమ్మలో అతను కాదు బాబు నువ్వు ఎక్కడికైతే పోయినావో నువ్వు వచ్చిన తలుపు తీసిన తర్వాత అవి మొత్తం వాష్రూమ్లకి వెళ్ళి దాదాపు నుండి ఇరవై దయ్యాలు వచ్చినాయి నువ్వు ఎక్కడికైతే పోయినావో నువ్వు ఒక్కరు పోయినావు కానీ ఇరవై దయాల ఇంటికి చెప్పింది అవి వచ్చినప్పుడు నుండి నాకు రాతడానికి నిద్ర లేదు నేను ప్రార్థన చేస్తున్నా అవి నీ దగ్గర నేను ప్రార్థన చేసి నేను ఆపేస్తున్నా అవి నన్ను రానికి భయపడుతున్నాయి కానీ నీ దగ్గర ఈజీ గురికొచ్చేస్తున్నాయి నేను మధ్యలో వచ్చి లేపి నా వర్షీప్ చేయి వర్షీప్ చేయంటే నీకు ఆ ఓపిక లేదు అందువల్ని నేను నేను దగ్గర చాలాసేపు వర్షీప్ చేసిన పైన అవి ఇక్కడ కోపం వచ్చి పైకి వెళ్ళిపోయి పైన దుంకుతున్నాయి అని చెప్పింది అది అప్పుడు నాకు అర్థమైంది నాకు పైన సౌండ్ ఒకటి ఇనిపించింది పైన భయంకర దుంకి దుంకి దుంకి దుంకి పెట్టేది అయితే అప్పుడు నేను తర్వాత మా అమ్మాయి మనది అంటే కొన్ని రోజుల తర్వాత మనం ముట్టి ప్రార్థన చేస్తే జరుపుకోదు ఏదో పొద్దున్నేస్తామో ప్రార్థన చేస్తే జరుపుకోదు కొన్ని ప్రార్థనలు మన జీవితంలో నేర్చుకోవాలా తెలుసుకోవాలా దేవుణ్ణి ప్రేమిస్తున్నా కొద్దీ వాక్యం జరుగుతున్నా ఆయన విశ్వాసంలో జీవిస్తున్నా కొద్ది కొన్ని మనకు వస్తాయన్నమాట ఆ శక్తుల ద్వారా ఈ సైతాన్ని నిలగొట్టగలుగుతాం ఆ శక్తుల ద్వారా ఈ సైతాన్ని మనం వెలగొట్టగలుగుతాం కానీ ఈ సైతాన్ని నిలగొట్టాలంటే నేను చాలా కష్టపడ్డా నా ఓపిక కూడా నశించిపోయింది తర్వాత ఏసుబాబు దిగి వాటిని నిలగొట్టేసిందని చెప్పింది ఆ తర్వాత నాకు అనిపించింది అరే ఈ సైతానంతను ఫైట్ చేయాలంటే ఇంత శక్తి కావాలా అనిపించింది మనం ఏదో ప్రార్థన చే నా జీవితంలో ఇంత ప్రార్థన చిన్న ప్రార్థన చేసి సరిపోదు అంటే నేను ఒక విషయం నేను చాలా విచిత్రం అనిపిస్తుంది అనమాట రవి బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ కొంతమంది ట్రైబల్స్కి కదా వాళ్ళు అంత శక్తి వాళ్ళు పొందుకున్నారు అంటే చాలా విచిత్రం అనిపిస్తుంది అంటే అక్కడ మీకు తెలుసో తెలియదు చంద్రశేఖర్ బ్రదర్ రవి బ్రదర్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ చేస్తలేరు చెరా చేస్తారా నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు పోతే భయంకరమైన ప్రార్థన జీవితం ఉంటేనే బాగుంది నేను నా జీవితంలో జరిగిన విషయం మీకు చెప్తున్నాను మీకు ఒకవేళ పోవాలని ఆశ ఉంటే మీరు భయంకర ప్రార్థన భయంకరమైన ప్రార్థన అంటే దానికి అవి మామూలు దయ్యాలు కావాలి నా దగ్గర వచ్చిన దయ్యాలు దాదాపు నూట నుండి రెండు వందల దయ్యాలు అవి వేసుకున్న బట్టలు వాటి వాళ్ళ రూపాల చూస్తుంటే అవి ఇప్పటివి కావాలి పాత కాలం దయాలని వాటిని నిలబొట్టే శక్తి మనకు కావాలంటే మనము దేవుని యొక్క యథార్థమైన వాక్య వస్తుంది శక్తి దేవుడు ఇస్తాడు ఎందుకే కూడా కంపల్సరీ ఇస్తాడు ఇప్పుడు చంద్రశేఖర్ బ్రదర్కి వచ్చింది ఆ శక్తి రవి బ్రదర్ ఉన్నారు మనకు ఆ ట్రైబల్స్కి వెళ్ళేది చాలా మంది వెళ్తారు కానీ దానిలో కొంతమంది పేర్లు తెలుసు కానీ అవి కూడా గుర్తుపెట్టుకోండి అవి ఎవరు పడితే వాళ్ళకి అటాక్ చేయం నీతి నిజాయితీగా దేవుని బిడ్డలకి అటాక్ చేస్తే నా ఫ్రెండ్స్ మేము పది మందికి అది పది మందిని పది మందిలో తొమ్మిది మంది మంచిగా ఉన్నారు నాకు ఒక్కరికి అటాక్ అయ్యి అంటే నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుల్లో నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటున్నావు ఓకే పక్కన కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ సైతం నీ దగ్గరకు వస్తుంది చూడండి దాన్ని ఫైట్ చేసే ప్రార్థన నీ దగ్గరకు ఉండాలా అదే చంద్రశకర్తో చెప్తే బ్రదర్ ఏమారంటే ఏం కాదు బ్రదర్ అది కూడా దేవుడు అభిషేకం ఇస్తాడు మీకు మీరు బాగా ప్రార్థన చేయండి అని అప్పుడు అన్న అతను సాక్ష్యాన్ని బ్రదర్ మీరు చెప్తే నమ్మరు మేము పోయేటప్పుడు దాదాపు కొన్ని రోజుల నుండి అక్కడ దయ్యాల గురించి ప్రార్థన చేసి అవి మాకు అటాక్ చేయకుండా ఉండాలని చెప్పి కొన్ని గంటలు మేము ప్రార్థన చేస్తాం నాకు రాత్రి నిద్ర ఉండదు అన్నప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది అరే అవునా అందు నుంచే పాపం బ్రదర్ మనకు చెప్తారేమో మనం తీసుకెళ్తారు అని అప్పుడు అనుకున్నా ఎందుకంటే అక్కడికి ఏదో మనం అన్నవాళ్ళు వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాము హాలిడేస్ ఉన్నాయి కదా అనుకుంటే అది చాలా ప్రమాణం అనమాట అయితే తర్వాత కొన్ని రోజుల నేను మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు నేను అప్పుడు దేవుని ఒక వాక్యం చదువుకుంటా వర్షిప్ చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వెళ్ళినా కానీ నాకు అటాక్ అయింది నాకు జ్వరం వచ్చింది కానీ ఆ సైతాన్ని మా ఇంటికి రాలేదు అంటే కొద్దిగా నేను ఇంప్రూవ్మెంట్ అయిందని నేను ఒప్పుకుంటున్నాను అనమాట అదే ఈ ఈ సాక్ష్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత ప్రార్థన నేర్చుకుంటారో మీరు అంత శక్తిని పొందుతారు దేవుని ఒక అగ్నిని బదువుతారు ఒకవేళ నేను అదే అగ్ని పొందుకొని ఉండే పోతే అవన్నీ ఉరికిపోతుండే అంటే అవి ఎందుకు నన్ను చూసింది అంటే నేను వర్షిప్ చేయడము భాషలో ప్రార్థించడం వల్ల అవి భయపడిపోయినాయి అదే వీడు మమ్మల్ని ఎక్కడ ఎక్కడ పంపిస్తేస్తాడా అని భయపడ్డాయి తర్వాత అవి తెలుసుకున్నాయి అదే వీడు అంత పర్ఫెక్ట్ లేడు ఏసు ప్రభులా ఏదో నార్మల్గా ఉన్నాడు అని చెప్పేసి అవి తెలుసుకున్నాయి అవి తెలుసుకొని వచ్చి నాకు అటాక్ చేసింది ఒకవేళ ఏదైనా భయంకర ప్లేస్కి వెళ్తే వర్షిప్ చేయకండి చేయండి వర్షిప్ బాగా ప్రార్థన ఉండిపోతే వర్షిప్ చేయండి భాషలో మాట్లాడి ప్రార్థన చేయకుండా నేను ప్లేస్కి వెళ్ళినప్పుడు సైతం నువ్వు బంధిస్తున్నాను అన్నది అనుకో అవి అవి వాటి కోపం వచ్చేస్తుంది అనమాట అరే నా ముందు అసలు ఏంది అసలు నువ్వు నాకు ఈక్వల్ కాదు అని నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోండి కొంతమంది ఉంటారు ప్రార్థన చేస్తున్నది నాకు తెలియదు కానీ బంధిస్తున్నా బంధిస్తున్నాడు అది చాలా డేంజరస్ అది చిన్న సైతాన్ని బంధించాలన్నా ఏదన్నా దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలా ఇప్పుడు మనం ఎగ్జామ్ కానీ ఒక ఎగ్జామ్ వచ్చే నెల ఉందంటే వాళ్ళు ఈ నెల మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం అట్లనే ఇంటికి వెళ్ళాలన్నా ఒక వాక్యం చెప్పాలన్నా ఒకళ్ళ తరమీద చేయి ప్రార్థన చేయాలన్నా మనము కొన్ని గంటలు ప్రార్థన చేసి ప్రాక్టీస్ చేసి అక్కడ పోవాలి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సపోర్టింగ్ అనమాట ఎట్లా అంటే ఒక బండి నడిపేటప్పుడు హెల్మెట్ నీకు తలకు సపోర్ట్ లాగా వడిసండ్ పడప్పుడు గొడుగులాగా ఒక బ్యాకప్ నీకు ఉంటుంది చాలా మందికి ఈ విషయం తెలియదు పాపం ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి ఆ సైతం వాళ్ళకి అటక్ కాగానే అరే నేను మంచిగా ఉన్నా ప్రార్థన చేసుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా ప్రార్థన చేస్తున్నా నాకు ఎందుకు ఇంత సమస్యలు వస్తున్నాయని అంటారు కానీ ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అవి పెద్ద సైతానికి పోయి నువ్వు రెచ్చగొడుతున్నావు అందు నుంచి నీకు వస్తున్నాయి అనమాట మళ్ళీ చిన్న విషయం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను మా రాందనే ఉంటాడు వాళ్ళ ఇల్లు అవి దాదాపు వాళ్ళ ఇల్లు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల ఇల్లులు వాళ్ళి అయితే వాళ్ళ ఇంట్లో భయంకర దురాత్మ ఉంది అయితే వాడు నాకు వాడు నాతో కొద్దిగా టచ్ లేకుండా పోయింది దాదాపు నాతో టచ్లు లేక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను మనకి ఫోన్ చేస్తున్నాను వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు అయితే నేను ఎందుకో ప్రార్థన చేసుకుంటా వాక్యం చదువుతుంటుంటే ఎందుకో నాకు ఫోన్ చేయాలా ఒక ఆలోచన వచ్చింది నేను తక్కువ ఫోన్ చేసిన ఫోన్ చేసి ఏం బాగున్నాం అంటే వాడు చాలా ఎమర్జెన్సీలు ఉన్నాడు ఆయన అన్నా ఫోన్ లేపేండు లేపి ఏంటి ఇన్ని సంవత్సరాలతో నాకు ఫోన్ చేయడం ఏందని అన్నాడు ఏదో నాకు గుర్తుకొచ్చింది అందువచ్చి ఫోన్ చేసినా అన్నా అరే అవునా ఏం లేదు నేను ఏం చెప్పాలా మా ఫాదర్ ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్ తీసుకొచ్చినాం మేము హాస్పిటల్లో మొత్తం ఇంట్లో పడిపోయిండు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయనకు ఐసీలు చేసేరు ఏం చేయాల నాకు ఏం అర్థమైతే లేదు అని చెప్పిండి నాన్న అరే అవునా సరే సరే నన్ను టైం ఉంటే వచ్చి నీకు కలుస్తా అని చెప్పిన చెప్పిన తర్వాత నాకు ఎందుకో పోవాలా పోయి ప్రార్థన చేయాలనేది మరి ఒక చిన్న భయం పట్టుకుంది నాకు అమ్మోనే వెళ్ళి నాకు తెలుసు వాళ్ళ గురించి ఆ కుటుంబం గురించి నాకు తెలుసు ఎందుకంటే పుట్టి పెరిగినప్పుడు నేను ఆ కుటుంబంతోనే అన్నం తినుకుంటా వాళ్ళతోనే ఉన్నా అక్కడ ఏ దయ్యం ఉంది వాళ్ళ నానమ్మ ఏంది వాళ్ళ నానమ్మ ఆ ఇంటి కొడలు వచ్చినప్పుడు అక్కడ ఏంది అవన్నీ నేను తెలుసు అనమాట అయితే నాకు పోయి ప్రార్థన అంటే భయం అవుతుంది అయినా కానీ ఏం చేసినా డేట్ చేసిన దేవా ఈ ఈ కుటుంబం ఒక సమస్యతో ఉంది ఆ సమస్యతో ఉన్నప్పుడు నువ్వే నిజమైన దేవుణ్ణి ఆ సైతాన్ని నువ్వే వెళ్ళకూడదు అనేసి నేను మనుషులు అనుకుంటున్నాను అనుకొని ఏం చేసినా వీళ్ళు అడగాల వద్దా వీని వద్దా ఏమంటారు వీళ్ళు ఏం చేసినా సరైన ఒక రోజు గ్యాప్ తీసుకొని మరుసటి రోజు ఫోన్ చేసినా చేసి అరే ఎత్తుంది వినాలకంటే బాగుంది అని ఇప్పుడు మా డాడీకి జనరల్ వాళ్ళ షిఫ్ట్ చేసేది ఇప్పుడు మా డాడీకి బాగానే ఉంది అని చెప్పిండు నేను ఫోన్ చేసిన ఎప్పుడు చేసినానంటే అతనికి ఈవినింగ్ సెవెన్ క్లాక్ ఫోన్ చేసినా మరుసటి రోజు అయితే అతను ఏమైనా అంటే అవునా ఎందుకో నేను ఒక విషయం మీద చెప్పాలనుకుంటా అంటే చెప్పు దాంట్లో ఏముందన్నాడు ఇట్లా ఒక ఇద్దరు బ్రదర్ను నేను కలిసి ముగ్గురం వస్తాము వచ్చి మీ నాన్నకు ప్రార్థన చేస్తాము అన్నాడు అవును ఆ సరే రాండి మీరు చేయండి అని చెప్పాడు అప్పుడు వెంబడి ఏం చేశాడు నేను ఒక్కే వెళ్తే వాటితోనే ఫైట్ చేయలేం మనము చేయొచ్చు కానీ ఒక్కనెందుకు ముగ్గురు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను రవి బ్రదర్ని ఇంకో మన మనజ్ బ్రదర్ని ముగ్గురిని తీసుకెళ్ళినా వాళ్ళకి వాళ్ళకి ముగ్గురికి వాళ్ళిద్దరు కాల్ చేసి చెప్తే వాళ్ళు సరే మేము ఇద్దరం సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ వన్న తర్వాత నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు చేసి మా డాడీ నాకు నువ్వు ఫోన్ చేయక ముందు ఒక చిన్న సంఘటన జరిగింది మా పూర్వీకులు మా తాత ముత్తాతలు అందరు వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చి మా డాడీ చుట్టూన్నారంట తీసుకెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు మా డాడీ ఏమో నా చేయి కట్టి పట్టుకొని ఈ విషయం ఎప్పుడంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ జరిగిందనమాట మా డాడీ నా చేయి పట్టుకొని నేను రాను తాత నేను రాను అని వాళ్ళ తాతలు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకే సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఆయన వాళ్ళ తాతలను గుర్తు అర్థం చేసుకున్నావు ఎప్పుడు సైతంలో నేను రాన్ తాత నేను రాన్ మామ అంటున్నా అనమాట అందుకనించే నేను మా డాడీని గట్టిగా పట్టుకున్నా గట్టిగా పట్టుకున్నా మా డాడీ నాతోను అన్నాడు నన్ను ఇక్కడికైనా తీసుకెళ్ళిపోరా నాకు ఇక్కడికైనా తీసుకెళ్ళిపో నాకు ముక్తి కలగజే అంటున్నాను అప్పుడే నువ్వు ఫోన్ చేస్తున్నావు అని చెప్పింది అయినా దేవుని చిత్తం కనెక్టివిటీ కలుపుతుంటాడు ఆయన అని చెప్పినా అయితే అప్పుడే రవి మనోజ్ ద్వారా తీసుకెళ్తే ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళ నాన్న ప్రతిరోజు రాత్రి వాళ్ళ తాతలు వాళ్ళ మామలు ఆయనే ముస్తాయన ఆయనకు తాత వస్తుండడు అనమాట వచ్చి తీసుకెళ్ళిపోయి ట్రై చేస్తుండే రాత్రి పన్నెండు గంటలకు ఒక గంటకు అటాక్ చేస్తుంది ఆయన నిద్రపోతలేడు లేచి లేసి ఇట్లా భయపడుతుంది అనమాట అదే నేను రవితో మనోజ్తో చెప్తే పాపం వీళ్ళిద్దరు చెప్పంగానే నా దగ్గరకు వచ్చేసిరు అప్పుడు ఆ సమయం బాగా వర్షం పడుతుంది రవి బ్రదర్ మనోజ్ బ్రదర్ ఫోన్ చేయంగానే ఒక టైమింగ్ ఇచ్చారు ఆ టైమింగ్కి ప్రాపర్లీ వచ్చేసి నా దగ్గరికి ఇక నాకు కొద్దిగా భయం ఉంది వాళ్ళ గురించి నాకు తెలుసు అయినా నేను ఏం చేసినా ఇంట్లో దేవాన్ని ని చిత్తాంతంగా వెళ్తున్నా నువ్వే చూసుకో నేను వచ్చేటప్పుడు అవే మా ఇంటికి అటాక్ రావద్దు మా ఇంట్లో చిన్నపిల్లు ఉన్నారు అది రాకుండా నువ్వే చూసుకోదేవా అనేసి ఇక పోయేటప్పుడు ఇంటికి ప్రేరణలు చల్లేసి నేను రవి బ్రదర్ని మనోజన తీసుకెళ్తే అప్పుడు ఆయన రవితోని మనోజ్రతో షేర్ చేశాడు నాకు మా తాతలు వస్తుండ్రా అయ్యా నేను ఏం చేయాలా నా వయసు ఎనభై మా తాత ఎప్పుడో చచ్చిపోయాడు నేను చిన్నప్పుడు ఆయన వస్తున్నాడు నాకు భయం అంటే అప్పుడు రవి మనోజన కొద్ది దేవుని విషయం ఆయనకు చెప్పి అతను బాగా బలపరిచి ఆయనకు ధైర్యం ఇచ్చి దేవుని ఒక ప్రేమనిచ్చి ఆయనకు ఒక ప్రేరాలు తీసుకొచ్చి ఆ ప్రేరాలకి ప్రార్థన చేసి మన రవి బ్రదర్ మనోజన్నా ఆ ఇంటి చుట్టూ ప్రేరణలు చల్లి మీద దుంకుతున్నాకి వచ్చి మరి ఇంటి దగ్గర స్తంభాలు ఉంటాయి స్తంభాలు పట్టుకొని కూర్చుంటున్నాయి కిటికిలకే విడుస్తున్నాయి అని ఆ స్తంభానికి పైనకి వెళ్ళి గేట్కి తలుపుకి మొత్తం ప్రేరణలు చల్లేసింది వీళ్ళు చల్లేసిన తర్వాత మా ఫ్రెండ్ నాకు పదిసార్లు అడుగుతుండు ఇప్పుడు రావు కదా ఇప్పుడు రావు కదా అంటే నాకు చూడు ఈయన మీద నమ్మకం పెట్టు హండ్రెడ్ పర్సెంట్ రావు నువ్వు ఎంతమంది మీద ఎంత నమ్మకం పెట్టినావో నేను నేను అడగాను నాకు తెలియదు కానీ ఈయన ఒక్క పెట్టు అంతే అన్న సరే నువ్వు చెప్పినావు కదా నేను ఒక్కానైనా మీరు పెడతా అని చెప్పా కానీ మా రాత్రి పదకొండు గంటల నాకు ఫోన్ చేసినాడు మేము ప్రేరాలు అన్నాం మళ్ళీ చదివినాము అందరం ప్రేరాలు కూడా తాగినాం మేము బిందెలా వాటర్ వేసుకొని ఇప్పుడు మేము పండుకుంటున్నాము అవి రాకుంటే చానాడు అవి రావు ఏం టెన్షన్ కూడా కన్నా మరుసటి రోజు పొద్దున నాకు టైం లేదని ఒక ఊరికి అప్పుడు నేను మా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు నేను బ్రదర్ నాకు కాల్ చేసిన అనమాట నేను వెంబడే ఫోన్ లిఫ్ట్ చేస్తే అదే చాలా విచిత్రము అసలు మా డాడీ హ్యాపీగా నిద్రపోయాడు ఏది రాలేదు మా ఇంటికి మా డాడీ వాళ్ళు కన్ను మూస్తే మధ్యరాత్రి లేచిండు వాష్రూమ్ తీసుకెళ్దినాము మళ్ళీ వచ్చి పండుకుండు మళ్ళా పొద్దున్న ఏడు గంటలు లేచి నేను టీ తాకుతా అంటే టీ తీసుకొచ్చినాము ఇడ్లీ తీసుకొచ్చినాము నేను మెల్లగా మా డాడీ చెవులు అడిగితే ఏం రాలేబిడ్డ ఆ ప్రేరలు పెట్టుకొని పండుకున్నాను అది అక్కడ జరిగిన దేవుడి కార్యం అనమాట అయితే ఇక్కడ మేము ఎందుకు నేను వీళ్ళని తీసుకెళ్ళినాను అంటే ఎందుకు వీళ్ళు వచ్చారంటే అక్కడ ఒక ఆత్మ నశించిపోతుండే మేము పోకుంటే వాళ్ళ తాతలు వచ్చి అయితే ఎప్పుడైతే ఈ బ్రదర్స్ వచ్చి ప్రార్థన చేసిర్రో ఆ తాతలు రావడం బంద్ అయిపోయింది అంటే చూడండి మన మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది మన కేవీపీఎం గ్రూప్ బ్రదర్ల దగ్గర ఎంత ప్రార్థన శక్తి ఉంది అంటే ఇప్పుడు ఈ ప్రార్థన శక్తి నేను ఎందులో పొందుకోవాలా ఎవరైతే పొందుకోలేదు దయచేసి ఇది పొందుకోండి ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట మనం ఇంకొక ఈ వచనం చూసుకొని క్లోజ్ చేశాము లైఫ్ ఒకసారి చదువుతారా మీరు నాలుగో వచనం ఒకసారి దేనిలో నాలుగు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను ఎందును ఇక ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఫలింపదు అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడలా నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బైట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అదే లుయ్యా ఒకవేళ మనం దేవుని జీవితం లేకుంటే దేవుని అసమానం నడవకుంటే మనం దేవుడు ఏం చేస్తారంటే ఒక సైతానికి అప్పచెప్పేస్తారంట అప్పుడు మనం జీవితం ఏమైపోతుందంటే పొగ అయిపోతుంది పొగ అంటే శూన్యం అయిపోతుంది అందుచేన ఏం చెప్తుందంటే మీరు ఏ సమస్య ఏ బాధ ఏ కష్టం వచ్చినా మనము దేవుని తీగలో మనం ఉందాము ఈ రోజు నుండి మనం ఇంకా తీర్మానించుకుందాము నాలు మనం ఇంకా ప్రార్థన అనేకమైన ప్రార్థన చేయించుకుందాము ఒక మనం ప్రార్థన చేస్తే కాలిపోవాల సైతాన్ని మనం అసలు పోతుంటే సైతాన్ని కాల అలాంటి శక్తి కూడా ఉంది ప్రార్థనలో నేను మళ్ళీ వాక్యంలో మీకు ప్రతిదొక్కటి నేను రాస్తున్నాను అనమాట ప్రతిదీ ఆ ప్రార్థన ఎలా ఎలా శక్తి వస్తాడో చూపిస్తాను ఆ వాక్యం చదవడమే కాకుండా దానితో పాటు మనము అది పాటించాల అది పాటించాలంటే కొద్దిగా కష్టమే ఎందుకు కష్టం ఏం లేదు నువ్వు చంద్రశేఖర్ బ్రదర్ కూడా పాటిస్తురు బ్రదర్ కూడా ట్రైబల్ సైడ్కి వెళ్తురు రవి బ్రదర్ వెళ్తున్నారు అక్కడ టీం వెళ్తుంది వాళ్ళు అక్కడ సాధిస్తురు ఆ తర్వాత మన జనరేషన్ అనమాట అక్కడికి వెళ్ళకుండా పర్లేదు మామూలుగా వెళ్తుంటే వెళ్తుంటే దేవుడు మనకు తోడే ఉండి ఆ శక్తి తీస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించింది కాక థ్యాంక్ యూజ్ లోంక్ యూ అన్నా అన్న ప్రార్థించారా పప్పన్న క్లోజ్ చేసేమంటారా సార్ అన్నా సరే కళ్ళు మూసుకొని కాదలియాసు ప్రభా నీకే వందనాలు ఏసు ప్రభ హేసుప్రభ మేము చెప్పే వాక్యం ఏసు ప్రభ మా జీవితంలో వేసుకో విశ్వాసాన్ని బలపడాలా మేము ఇంకా ఆసక్తి గుణం వేసు ఇంకా శక్తిని పొందుకోవాలా నీ కృప నీ ప్రేమ మాలో ఉన్నది ప్రభా మేము ఇతరులకు చూపించాలా మాలో మిమ్మల్ని ఇతరులకు చూపించాలా వేసుకుభ మళ్ళీ స్కైప్ కాల్ ఉన్న ప్రతి బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉందో ఏదైతే బాధ ఉందో అది తీసివేయండి వాళ్ళు రాని బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏ సమస్యలో నీకు తెలిసేసుకురావా ప్రతి సంవత్సరంలో మీరు విడుదల దయచేయండి ఈ వాతావరణం మీరు అద్భుతలో ఉంచుకోండి వేసుకురాడవా అదేవిధంగా వేసుకోవా ఈ రాత్రి కాల సమయం తీసుకోవా ఏ దుష్టుడు ఏ కుటుంబాన్ని నాశనం మీకు వీలు వేసుకోవా ఎందుకంటే వేసుకోమా ప్రార్థనలో అలాంటి శక్తి మీకు దయచేయండి మోక్ష ప్రార్థనలో ఉన్న శక్తి మాకు దయచేయండి అబ్రామ్ ప్రార్థన ఉన్న శక్తి మాకు దయచేయండి నోవలో ఉన్న ప్రార్థనా శక్తి మాకు దయచేయండి మరి ముఖ్యంగా వేసుకోవా యోగు చేసే ప్రార్థనలో గొప్పదైన వేస్తుమా నువ్వు గొప్ప దేవుని వేసుకు మళ్ళ పాత నిబంధన కొత్త నిబంధన దేవుడు నువ్వే వేసుకోబా మా దేవుడు కూడా నువ్వే వేసు నువ్వు గొప్ప కాలం మీరు నీ రాకడికి ప్రతి ఒక్క బిడ్డని మీరు సిద్ధపరుచుకోమని ఏసు క్రీస్తు నామ ప్రాణి సునామేత భు కృపా సమాధానము ప్రతి బిడ్డకి సదాకాలం చూడడం కాక ప్రైజ్ లో అక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరి ప్రేజ్ లో